సంకీర్తన సంఖ్య రెండు ఇందుకే కావోలు నీవు ఇట్టే అవధరించేవు కందువలన్నీయుమై గని అయినట్లుండే హరినీవు కప్పుర కాపు అవధరించే వేళ విరివిగా నిందరు భావించి చూచితే తరుణుల నవ్వులెల్లా దట్టమై నీ మేనిమీద పెరిగి పెరిగి అట్టే పేరినయట్టుండే భువనేశ నీవు తట్టుపునుగు చాతుకొనగా ఇవల నీదాసుల్లా నించి చూచితే కవగూడి నీసతుల కనుచూపులెల్లాను తివిరినీ మేని మీద స్థిరమైనట్లుండే శ్రీ వెంకటేశతో తావున మెరసేది నేతలచితేను కోవరపు గొల్లెతల గుబ్బల కుంకుమ నిగ్గు వేవేల నీ ఎందు అచ్చువేసిన ఎట్టుండే